ఓకే సార్ ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపామైన జీవం గల దేవ ఐసు ప్రభ నీకు ఎంతో వర్ణాలైనా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా దేవ మహాపరిశుద్ధుల తండ్రి నీకే సమస్త ఘనత మహిమ ప్రభావంలో తండ్రి నీకే చెల్లించుకుంటామైనా గొప్ప దేవ ఈ గడిచిన కాలం సురక్షితంగా కాపాడనారు అనేక ప్రాంతాలకు ప్రభావ మీకు పచ్చరియలు మమ్మల్ని ప్రతి ప్రాంతంలో మాకు విజయం ఇచ్చినారు సైతాన్ శక్తుల మీద విజయం ఇచ్చినారు ప్రభా నీకెంతో వందలు ప్రభా మీ చేసిన అద్భుతమైన కార్యాలు బట్టి నీకు ఎంతో వందలనిపించుకోండి సమస్త ఘనత మహిమ నీకే చెల్లించుకుంటున్నామైనా గొప్పదేవా నా తండ్రి నీకు ఎంతో వందలు మరోసారి ప్రభా మీ ప్రియులందరితో కలిసినైనా ఇక సాయంకాల సమయంలో తండ్రి నేను స్థుతించలాగినా ఘనపరచలాగినా మీకు స్వరం మేము వినలాగినా ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి నీకు ఎంతో వందాలు ప్రభావ అందును బట్టి నేను స్థుతిస్తున్నాం ఘనపరిస్తున్నాం మహిమ ఈ ఆరాధన అంతట్లో మీరే ఆధిపత్యంచి నడిపించండి మీ కృపలు మమ్మల్ని మరోసారి జ్ఞాపకం చేసుకోండి మా జీవితాలు మా హృదయాలను సరి చేయని మీకు అంగీకారంగా మీ సహాయపండి మీకు పరిషత్తులు నడిపించండి మీకు సరళతలు మమ్మల్ని నడిపించినైనా మీలాంటి మనసు లాంటి హృదయాన్ని మాకు మా ఆత్మలను మా ప్రాణం మా శరీములనైనా మా తను పత్తి తలంపులు సమస్తాన్ని మమ్మల్ని మీకు అప్పగించుకుంటాం ఈ రాత్రి కాల సమయంలో అయినా ఏసు క్రీస్తు పరిశుద్ధ నమూనా మీకు పరిశుద్ధ ఆత్మ అభిషేకం మాకు అందరికి మాట్లాడండి పాటల ద్వారా మహిమ మహిమ పొందమని ప్రాదిష్టమైన రాయణ నడిపించండి పత్తి ఆటంకాలను కొట్టివేని ప్రవ్వ గొప్ప దేవానికి ఎంతో వందలు మీరు అక్కడ త్వరగా ఉంది ప్రభావ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ఈ లోకంలో ఎంతో మంది ప్రభ రచించిపోతున్నారైనా వాళ్ళందరికొరకు మీ విజ్ఞాపనం ప్రార్థించాలా మరి విశేషంగా శువార్ శువార్త ప్రవ్వ ఎక్కడ అవకాశం దొరికినా కానీ ప్రవ్వ మేము వెళ్ళి తువార్త ప్రకటించాలా అనేకులకు ప్రవ్వ మీ యొక్క ప్రేమను మేము ప్రకటించాలా ప్రవ్వ అయినా నా తండ్రి దుష్టుడు విద్యురమించి పనిచేస్తున్న ప్రవ నైనా నా తండ్రి ఈ శ్రమల కాలంలో మేము ఏ రీతిగాని ప్రవ మేము భయపడకుండా చలించకుండా ప్రవ్వా విశ్వాసంతో మేము ముందుకు సాగిపోవాలా మేము నడిపించే గొప్ప దేవుడు మీరు ప్రవ్వ సమస్త ఘనత మహిమ నీకే మీకు నూతనమైన పరిశుధాత్మ అగ్ని అభిషేకం మాకు అందరికీ అనుగ్రహించి పూర్తి మీ కొరకు మేము సాక్షులుగా జీవించాలా అలాంటి అభిషేకం మాకు అందరికి అనిగించమని రానిబడి నడిపించమని ఈ ఆరు అంతట్లో మీ ఆత్మధ్వారా మమ్మల్ని నడిపించమని ఏసు పరిశుద్ధ నా మమ్మల్ని తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్ అన్నా ప్రైజ్ లోడైనా థ్యాంక్ యూ అన్నా నా తండ్రి ప్రైజ్ లోడన్నా కల్వరిలోని ప్రేమా ఆ శ్రీయమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెతికిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వెదకిన ప్రేమ నన్ను కరుణి దరించి సేదది చీ నిత్య జీవమిచే నన్ను కరుణించి ఆదరించి సేదది చీ నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ పావనయేసుని ప్రేమ శిలువలు పాపిని మోసిన ప్రేమ పావనయేసుని ప్రేమ శిలువలు పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచి జయమిచి తన మహిమని చే నాకై మరణించి జీవమిచి జయమిచి తన మహిమని చే ఆశ్చర్యమైన ప్రేమా కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి ప్రేమ శ్చర్యమైన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపము నోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నా కై శాపము నోర్చిన ప్రేమ విడనాడనీ ప్రేమది ఎన్నడు ఎడబాయదు విడనాడని ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమా కలువరిలోని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమా ఆశ్చర్యమైన ప్రేమా నాస్తి చూచిన ప్రేమా నాపై జాలిని చూపిన ప్రేమా నాస్తి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమా నాకై పరుగె కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే నాకై పుగ్యతి కౌగిలించి ముద్దడి కన్నీటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కలువరిలోని ప్రేమ మరణము బలమైన ప్రేమది నన్ను జయించినీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిన ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ ప్రైజ్ రాడు సిస్టర్ బ్రదర్స్ థ్యాంక్ యూజ్ రాడన్నా థ్యాంక్ యూ అన్న స్థూత్రం పరిశుద్ర రజానికి ఉందనాం ఏసు రజానికి స్తోత్రం దేవా ఏసుకృష్ణజానికి ఉందనాం తండి. మరి ఇక్కడ నామపట అందరం కూడినం దేవ మమ్మందరం మీద దియండి నీ ఒక పరిశుద్ధాత్మ సహాయం మీరే దయచేసి మీరే మాట్లాడి ఈ నామానికి మహిమ కలగాల దేవ మీరే మా మాట్లాడండి దేవ ఏసు నామలో దేవా మీరే ఆత్మకార్యం జరిగించి ముఖ్యంగా దేవా నీకు పరిశుధాత్మ సహాయం చేసి ఇవా మీరే ఆత్మకార్యం జరిగించామని యేసు క్రిస్తు నాములు అడుచున్నాం తండ్రి ఆమేన్. దేవుని హెచ్చరికలు అని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతుంట దేవుడు హెచ్చరి హెచ్చరికలు అంతని ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఐదో అధ్యాయం మొదటి వచనం ఇక్కడ ఏమంటుండే దేవుడు ద్వితీయోపదేశ కాండం ఐదో అధ్యాయం మొదటి వచనం మోషే ఇజ్రాయల్ అందర్ని పిలిపించి ఇట్లా నేను ఇజ్రాయెల్ నేను మీ మీ వినికిడిలో మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడువుడి అని దేవుడు మోషే ఇజ్రాయెల్తోని చెప్తా ఉన్నాడు పిలిచి ఇజ్రాయల మీ వినికిడిలో నేడు అంటే నేడంటే ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఏం చెప్తుందంట నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిని అనుసరించి నడవడి అంటుండు కట్టడలను వినాలంట వాటిని నేర్చుకోవాలంట వాటి వాటి ప్రకారము నడుచుకొని నడుచుకోవాలని దేవుడు అనుసరించాలంట నేర్చుకోవాలని అంటా కాబట్టి దాని ప్రకారం మనము నడవాలంట ఇన్ని మనం ఇంత రోజు వాక్యం దేవుడు వాక్యం మనం వింటున్నాం విని దాని ప్రకారము మనం నడుచుకుంటున్నామా లేదా నడుచుకుంటున్నామా లేదా మనము సరి చేసుకోవాలి కాబట్టి మోషే ఆ యొక్క ప్రజలతో చెప్తా ఉన్నాడు పిలిచి పిలిపించి వాళ్ళతో చెప్తా ఉన్నాడు మీ వినికిడిలో దేవుడు ఇట్లా మాట్లాడుతున్నాడు మోషే ఇజ్రాయల్ ప్రజలతో చెప్తున్నాడు ఆనాడు ఇజ్రాయల్తో చెప్పినాడు శారీరకమైన ఇజ్రాయలతోని ఆ మోష చెప్తా ఉన్నాడు ఈరోజు దేవుడు మనము ఆత్మీయ ఇజ్రాయేలం కాబట్టి దేవుడు మనతోని కూడా దేవుడు ఇక్కడ మాట్లాడతా ఉన్నాడు ఇంకేమంటుండే మన దేవుడైన ఎవోవా ఓ మనతో నిబంధన చేశాను దేవుడు అంట వాళ్ళతని నిబంధన చేసిండని మోషే వాళ్ళతని చెప్తా ఉన్నాడు అప్పుడు మోషే అక్కడ అక్కడ పోయిండు పోయి కొండ మీదికి పోయి పలకల మీద ఇవన్నీ రాతి పలకల మీద వాటిని రాసుకొచ్చిండు రెండు రాతి పలకల మీద ఇవన్నీ రాసి వారికి ఇచ్చేనని దేవుడు మోసే వరతం చెప్తా ఉండాక ప్రజలతోని ఏమేం చెప్తుండే ఇవన్నీ మనకు తెలిసినాయే మనం విన్న వాక్యాలే కాబట్టి దేవుడు మళ్ళీ ఇంకోసారి దేవుడు మనతోని మాట్లాడతా ఉన్నాడు ఏమంటుండే పదహార వచనలో నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష మంతుడవై నీకు క్షేమము కలుగున్నట్లు నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞాపించిన లాగున నీ తండ్రిని తల్లిని సన్మానింపుమని ఇక్కడ అంటా ఉన్నాడు తల్లిని తండ్రిని సన్మానించాలని ఇక్కడ అంటా ఉన్నాడు కొందరికి తల్లిదండ్రులు ఉన్నారు కొందరికి తల్లిదండ్రులు కొందరికి తల్లిదండ్రులు లేరు కొందరికి అత్త మామలు కొందరికి తల్లిదండ్రులు కూడా ఉండరు కాబట్టి తల్లిదండ్రులు లేకపోతే ఎవరిని మనం తల్లి అత్తమ్మ కూడా మనము గౌరవించాలి కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటుండే తల్లిదండ్రుల్ని సన్మానించే అంటుండ్రు ఈ కాలము మరి పెద్దవాళ్ళే కానీ చిన్న చిన్నపిల్లలే కానీ తల్లిదండ్రులని సన్మానిస్తురా ఎవరు సన్మానిస్తురా కాబట్టి ఇక్కడ మోసే ప్రజలతో చెప్తా ఉన్నాడు నీ తల్లిని తండ్రిని సన్మానింపుమా తల్లిని తండ్రిని సన్మానింపుమని ఇక్కడ రాస్తా ఉన్నాడు ఇంకేమంటుడు నరహత్య చేయకూడదు అని అంటుడు ఇవన్నీ మనం విన్నా కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నరహత్య చేయకూడదు ఇవన్నీ లోకంలో లేవా ఇప్పుడు ఉన్నాయి అది ఎవరి లోపల ఉందండి లోకం మనిషి లోపల కాదు దేవుడు బిడ్డల లోపలనే ఉన్నాయి దేవుని యొక్క క్రైస్తవుల దేవిని ఎరిగిన వారి లోపలనే ఉన్నాయి నరహత్య చేయకూడదు అంటూ అవుడు అంటే వ్యభిచరిస్తూనే ఉన్నారు దొంగిలింపకూడదు అంటే దొంగిలిం ఉన్నారు పొరుగు మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు అబద్ధ సాక్ష్యం పలుకుతూనే ఉండరు అబద్ధ సాక్ష్యం పలుకుతూనే ఉన్నారు మనం ఇప్పుడు వర్తనన్నా మాట్లాడాలంటే వాళ్ళు ఏం చేస్తారు ఉంటే ఇంకోటి మనకి అట్లాంటి మనసులు ఉన్నారు క్రైస్తవులలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు అబద్ధ సాక్ష్యములు పలకూడదు పొరుగు వాని భార్యను ఆశింపకూడదు ఇవి జరుగుతలేవా జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతలే దేవుడు బిడ్డలలోనే జరుగుతా ఉన్నాయి కాబట్టి ఆ లోకంలో ఉన్న మనుషులు కాబట్టి వాళ్ళని మనము ఏమి అనలేం వాళ్ళు ధర్మశాస్త్రము లోపల లేరు బయట ఉండిపోయారు కాదు వాళ్ళు లేరు కదా మనం లోపల ఉండిపోయినాం కాబట్టి ఇక్కడ అంటుండు దేవుడు బిడ్డల లోపల ఉండిపోయినరు కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు దేవుడు ఏమంటుండే ఇక్కడ మోష అంటున్నాడు ఇజ్రాయల్ ప్రజలతోని చెప్తా ఉన్నాడు మీరు ఇట్లా ఉండండి దేవుడు నాకు ఇట్లా ఇచ్చినాడు నేను పలకల మీట్లు రాసుకొని వచ్చిన అని ఆ దేవుడు నాకు ఇచ్చింది నేను రాసినా కాబట్టి తీసుకొచ్చినా చెప్తా ఉన్నాడు మీరు ఇట్లా జీవించండి అని చెప్తా ఉన్నాడు దేని ఆశింపకూడదు అంట ఈ లోకంలో దేని ఆశింపకూడదు దేవుడు మనకి మూడు పుట్ల తిండిస్తున్నాడు కట్టుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నాడు అన్ని దేవుడు మనకి ఉన్నంత దేవుడు ఒక గృహం ఇచ్చిన్నాడు మనం ఉన్నము అన్నిట్లో ఉన్నాము దేవుడు అన్ని ఇచ్చిండు చాలు ఇంకేమి అవసరము లేదు దేవుడు ప్రతిదీ మనకి ఇస్తేనే ఉన్నాడు దేవుడు మనల్ని పోషిస్తున్నాడు ముఖ్యంగా మనకి ఏమి ఇస్తుండటే ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు ముఖ్యం మనకి ఏమిస్తున్నాడు దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ఆరోగ్యం ఇచ్చి దేవుడు మన కష్టం చేసుకొని బ్రతకడానికి దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తుండడు మనల్ని కాపాడుతా కాబట్టి ఇట్లా ఇలాంటి గుణగుణాలు ఉండొద్దు దేవుడు పిల్లల లోపల ఇట్లాంటి గుణాలు ఉండొద్దని దేవుడు ఇక్కడ మనకి చెప్తా ఉన్నాడు హెచ్చరిస్తు మళ్ళీ ఒకసారి దేవుడు మనని హెచ్చరిస్తా ఉన్నాడు మరి ఒకసారి దేవుడు మనంతో మాట్లాడతా ఉన్నాడు ఇజరాల పదలతోని మోస చెప్తున్నాడు ఈ రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు అబద్ధ సాక్ష్యంలు పలకకూడదు అని ఇక్కడ అంటా ఉన్నాడు పొరుగువాంది కూడా ఆశింపకూడదు అంటా ఉన్నాడు దేని మనము ఆశించడానికి వీలు లేదు ఓలవాళ్ళు మర్చిపోతే మనం ఏం చేసేయాలా ఇచ్చేసేయాల అలాంటి మనసు కలిగి మనము జీవించాలి అని ఇక్కడ చెప్తా ఉన్నాడు కాబట్టి మనం అట్లాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి అందుకే దేవుడు ఈ రోజు మనని హెచ్చరిస్తు ప్రతిరోజు మనని హెచ్చరిస్తా ఉన్నాడు ప్రతిరోజు దేవుడు ఒక్కొక్కరితోని వారి ద్వారా మనతోని మనకి మనతోని దేవుడు మాట్లాడతా వస్తా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు కాబట్టి ఇక్కడ అంటుండే ఏమంటుండంటే ఇలాంటివి గుణగనాలు మన లోపల ఉండడానికి వీలు లేదు ఎప్పుడైతే ఇవి ఉండకుండా ఉంటే మన మనం ఎట్లుంటామంట జీర్ఘ ఆయుష్ మంత్రులాగా మనకి క్షేమము కలుగుతా ఉంటుందంట ఇవి మన లోపల లేకపోతే ఎట్లుంటాయంట మనం క్షేమంగా ఉంటామంట తల్లిదండ్రులను కూడా సన్మానించాలి పెద్దవాళ్ళని కూడా మనము సన్మానించాలి కోపం వస్తుంది మనుషులో ఉన్నప్పుడు కోపం వస్తుంది కానీ ఆ కోపం వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంట మనం తీసివేసుకోవాలంట వస్తుంది సహజమైన మన మనుషులమే కాబట్టి ఆ కోపం వస్తుంది కాబట్టి మనము ఆ కోపాన్ని మనము ఆ క్షీణమే తీసివేసుకోవాలి కాబట్టి ఇంట్లో అంటా ఉన్నాడు కాబట్టి మనము దీర్ఘాయుష్ మంతులో ఉండాలంటే మన ఆయన మాటలు మనము వినాలంట వినాలంట దాని దాని ప్రకారం నడుచుకోవాలంట దాని ప్రకారం ఆ కట్టడాల విధులను వాటిని నేర్చుకోవాలంట నడుచుకోవాలంట దాని ప్రకారము జీవించాలి అది కానీ మనం ఇతరులకి చెప్పాలని ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటుండంటే ఆరోధ్యంలో అంటుండు ఏమంటుండు ఆరోగ్యం ఆరో వచనంలో ఏమంటుంటే ఆరోగ్యం నాలుగో వచనంలో ఇజ్రాయలు వినుము మన దేవుడైన యహోవా అద్వితీయ అద్వితీయుడగు యహోవా ఏమంటుండు ఇజ్రాయలు వినుము అంటుడు ప్రతిరోజు మనం వింటున్నాం దేవుడు ప్రతిరోజు వినండి అంటున్నాడు ప్రతిరోజు మనం వింటున్నాము ఇంకా మనం మనం మనకి ఇంకేం తెలియదేమో కాబట్టి ప్రతిరోజు దేవుడు మనని వినుమ దేవుడు ఇక్కడ మనతోనే మాట్లాడుతూ ఉండు ఇజ్రాయిల్ వినుము మన దేవుడైన యహోవా అద్వితీయుడవు యహోవా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపవలను పూర్ణ హృదయంతోనే దేవుని ఆరాధించాలంట పూర్ణ ఆత్మతోనూ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యహోవాను ప్రేమింపాలంట దేవుణ్ణి ప్రేమించాలంట పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ఇంకా లోకాసువార్తలో కరెక్ట్గా ఉంది పూర్ణ ఇది పూర్ణ హృదయము పూర్ణ ఆత్మ పూర్ణ శక్తి అక్కడ పూర్ణ బలముతో అనని కూడా ఉంటది కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు దేవుడు ఇన్ని విధాలు కలిగి మనం దేవుడు ఏంటంట ముఖ్యంగా దేవుణ్ణి మనము ప్రేమించాలి లోకంని కాదు ఇది ఈ లోకానికి మనము కేవలము ఒక యాత్రికుల్లాగానే మనం ఉన్నాం పరదేశుల్లాగానే భూమికి వచ్చినాము కాబట్టి ఈ లోకంలో దేనిని మనము ఆశింపకూడదు ఒకలం మనకి అలాంటి ఆశ వస్తే దేవుడ మన ఈ ఆశ నుంచి నేను పక్కకి జరిగిపోవాలని దేవుడి దగ్గర మనం ప్రార్థన చేయాలి కాబట్టి ఇక్కడ అంటా ఉండి ఇంకేమంటుండంటే దేవుని అంట ప్రేమించాలంట నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉంచు ఉండవలను ఏమంటు నేడు అంటే ఈరోజే దేవుడు అంటుండు నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసించి అభ్యాసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు త్రోవను నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడును వాటిని కూర్చి మాట్లాడవలను మనం మాట్లాడుతున్నామా మనము మాట్లాడుతున్నామా పండుకున్నప్పుడు అంట కూర్చున్నప్పుడంట త్రోవలను నడిచినప్పుడంట ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటుండు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూచి మాట్లాడవలను తూచనగా వాటిని నీ చేతికి కట్టుకున్న చేతికి కట్టుకోవాలంట అవి నీ కనుల్లో కళ్ళు ఉండడమా వలే వలె ఉండవలను నీ ఇంటి మీద నీ గౌనల మీద వాటిని రాయవలను అని ఇక్కడ అంటా మన కనుల కంట మన హృదయంలో వీటిని భద్రపరచుకోవాలి ఒక టైం వస్తుంది వచ్చేసింది ఆల్రెడీ మనము ఇంకొకటే ముద్రలో ఉన్నాము లాస్ట్ ముద్రలో ఉన్నాము ఒక ముద్ర ఆరో ముద్రలో ఉన్నాము ఇంకొక ముద్ర ఉంది అది విప్పితే ఇంకా చాలా భయంకరమైన పరిస్థితులు భయంకరమైన జీవిత భయంకరమైన లోకంలో మనము ఉన్నాం చాలా భయంకరమైన లోకంలో మనము ఉన్నాం కాబట్టి ప్రతిరోజు దేవుడు మనతోని మాట్లాడాలంటే దేవుణ్ణి మనము చూడాలి దేవుడే మాట్లాడతాడు ఎక్కడ మాట్లాడతాడంటే దేవుడు ఒక వాక్యం దారిని మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఎంత మంది ద్వారా దేవుడు వాళ్ళ ద్వారా మనతోని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అదే చెప్తా ఉన్నాడు మనం ఏం కూర్చున్నప్పుడే కానీ లేచినప్పుడే కానీ నడుచున్నప్పుడే కానీ మనం ఏం చేయాలంట దాన్ని ధ్యానించుకుంటే ముందుకు వెళ్ళిపోవాలి ధ్యానించుకుంటే ముందుకు వెళ్ళిపోవాలి కొన్నిసార్లు మనం అనుకుంటే ఆ క్షీణమే జరిగిపోతాయి కొన్ని పనులు ఉంటాడు దేవుడు అది విచిత్రం అనిపిస్తుంటాడు దేవుడు మనతోనే మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి ఇక్కడ అదే అంటా ఉన్నాడు ఇంకేమంటు దేవుడు అంటే యోభు ముప్పై అధ్యాయము పద్దెనిమిదో వచనం యోబు ముప్పై ఆరు పద్దెనిమిది ఇక్కడ ఎలివు ఇట్లా నేను అని రాస్తా ఉన్నాడు ముప్పై ఆరు మొదటి వచ్చిన ఏమంటుంటే మరియు ఎలు ఎలియు ఇక ఇట్లా అని అంటా ఉండు పద్దెనిమిది వచ్చిన నీకు క్రోధము పుట్టుచున్నది కనుక నీవు ఒకవేళ తిరస్కరము చేయువేమో ఉండే కదా క్రోధము అవన్నీ భయంకరమైన అలవాట్లు ఉంటాయి కదా దీని నుంచి పుట్టుచున్నదేమో కనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయదువేమో జాగ్రత్త పడుము అంటుడు తిరస్కరిస్తావేమో జాగ్రత్తగా పడము అని ఇక్కడ చెప్తా ఉన్నాడు ఇంకేమంటు నీవు చేయవలసిన ప్రాయచిత్తము గొప్పదని నీవు మోస మోసపోవదివేమో జాగ్రత్త పడము కొన్నిసార్లు మనసులు నేనే కరెక్ట్ గా చేసినా అనుకుంటారు కానీ అది కరెక్ట్ గా కాదు మనం హెచ్చరిస్తే మనం ఏం చేయాలి అనే కరెక్ట్ చెప్తున్నాము అన్న కంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు వీళ్ళ తెలిసిందే మనకి చెప్తున్నారు కాబట్టి మనము దాన్ని వినాలి రోదం పుట్టించిన కనుక నువ్వు ఒకవేళ తిరస్కరము చేయదువేమో జాగ్రత్తగా ఉండు చూచుకో జాగ్రత్తగా చూచుకోవాలంట దేవుడు మనని హెచ్చరిస్తావునుడు జాగ్రత్తగా చూచుకోను నీవు చేయవలసిన ప్రాయచిత్తం గొప్పదని నీవు మోసపోదేమేమో జాగ్రత్త పడము నువ్వు చేయవలసిన ప్రాయచిత్తం గొప్పదని అనుకుంటవేమో కాబట్టి అది గొప్పది కాదు కాబట్టి దాని వల్ల మోసపోదువేమో జాగ్రత్తగా చూచుకోను అని ఇక్కడ తెలియవు ఇక ఇట్లా అని పలుకుతా మాటలు చెప్తా ఉన్నాడు ఇక్కడ ఇట్లా చెప్తున్నాడు ఇట్లా దేవుడు ఆయన ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రతిదీ మన లోపల ఇలాంటి క్రోధం ఉన్నా ఏమున్నా కోపం ఉన్నా ఏమున్నా మనము తీసివేసుకోవాలి ఒకలా కాబట్టి దాని నుంచి మనము విడుదల పొందాలని ఇక్కడ దేవుడు అంటా కాబట్టి దానికి భయపడడానికి మనం దేనికైనా మనము జాగ్రత్తగా జీవించాలి ఈ లోకంలో దేని విషయంలో మనము జాగ్రత్తగా జీవించాలి ప్రతి దగ్గర మనము జాగ్రత్తగా జీవిస్తూ ముందుకు వెళ్ళిపోతా ఉండాలి ఇంకేమంటుండంటే లూకాసు వార్త లూకాసు వార్త పన్నెండో అధ్యాయం ఒకటో వచనంలో ఏమంటుందంటే వేషధరణ గురించి జాగ్రత్త పడు అంటుంది ఇక్కడ వేషధరణ వేషధరణ లోపల ఒకటి బయటికి ఒకటి మాట్లాడడానికి కాదు ఇక్కడ అదే అంటున్నాడు వేషధర్ణ గురించి మాట్లాడుతూ ఉండి అంతలో ఒకరిని ఒకడు సారీ పన్నెండు పదిహేను పన్నెండు పదిహేను ఏమంటున్నాడే పన్నెండు పదిహేను ఏమంటున్నాడు మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త అంట లోపమునకి చోటు ఇయ మరియు ఆయన వారతో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి ఒకని కలిమి విస్తరించట వాని జీవమునకు మూలము కాదనేను కలిమి అంటే సంపద సంపద వాణి వలనే వాడమనుకుంటే నేను కష్టపడి ఇంత సంపాదించుకున్నా నాదే అంటాడు కాబట్టి అది వాణి వలన కలిగింది కాదు కాబట్టి పైన ఏమంటుడు మరియు ఆయన వారితో మీరు ఏ విధము ఏ విధమైన లోపమునకు ఎడమీయక లోపానికి విడము అంటే దానికి చోటు ఇక జాగ్రత్తగా చూచుకున్నాడు అబద్ధానికే దేనికైనా మనం చోటు ఇయ్యడానికి జాగ్రత్తగా చూచుకోవాలని ఇక్కడ అంటా ఉన్నాడు కలిమి విస్తరించుట వాణి జీవమునకు మూలము కానేరదు అని అంటా కాదా నేను ఇక్కడ దేవుడు మాట్లాడతా ఉన్నాడు కాబట్టి ఆ కలిమి ఆ సంపద వాణి కాదు దేవుడి ఆ సంపాదించిందంటే దేవుడి వలన ఎట్లా తనకు ఆరోగ్యం ఇస్తేనే వాళ్ళు వాళ్ళు పని చేస్తారు కాబట్టి ఆ పని కూడా ఇట్లా చేసుకుంటారు దేవుడిచ్చిన ఆరోగ్యం వల్లనే ఆ యొక్క పని చేయగలుగుతారు దేవుడిచ్చిన ఆరోగ్యం వల్లనే పని చేస్తుండు చేసిండు కాబట్టి వాళ్ళకు సంపద సంపాదించుకుంటారు కాబట్టి ఆ మనిషి అట్లా అనుకోవడానికి వీలు పడదని ఇక్కడ అంటా కాబట్టి మనం ప్రతి కూడా మనకి దేవుడు మరి మనము ఇట్లా కష్టపడుతున్నామంటే మనం దేవుణ్ణి జ్ఞాపకము చేసుకోవాలి ఈ రోజు మనం నేసి దేవుణ్ణి సుతించి మనము మనం పని చేస్తున్నామంటే అది దేవుడిచ్చిన ఆరోగ్యమే దేవుడిచ్చిన ఆరోగ్యమే కాబట్టి మనము ప్రతి దాంట్లో మనము దేవుణ్ణి స్థుతిస్తా ఉండాల దేవుని గనపరుస్తా ఉండాలని ఇక్కడ అంటా దేవుడు మనని హెచ్చరించి దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రతి మనం జాగ్రత్తగా మనము చూసుకోవాలంట జాగ్రత్తగా చూసుకోవాలంట మళ్ళీ అదే ఇక్కడ జాగ్రత్తగా ఉండి మనం చూసుకుంటున్న దేవుడు తోడై ఉంటా ఉన్నా ఉంటా ఉన్నాడు ఇంకేమండి మన ప్రవర్తన కూడా జాగ్రత్తగా చూసుకోవాలంట మన ప్రవర్తన ఎట్లుంది మనం ఎట్లున్నాము మన నడవడిక ఎట్లుంది మనం జీవించే విధానం ఎట్లుంది మనం మాట్లాడే విధానం ఎట్లుంది ఒకరిని చిన్న చూపుగా మాట్లాడుతున్నామా వాళ్ళు చూ వినకున్న చాటుకన వాళ్ళ గురించి అవన్నీ మనము జ్ఞాపకము చేసుకోవాలని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి మనం మాట్లాడుతుండు కాబట్టి మనం కరెక్ట్ గా మాట్లాడము మనము చూసుకోవాలి ఇంకా అదే 12 పద పన్నెండు ఒకట్లు అంటుడు అంతలో ఒక నిన్నొకడు తృకున తృక్కున్నట్లు జనులు ఊడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లాని చెప్పసాగాను పరిశీలను పరిశైల వేషధరణ వేషధరణ అను పులిసిన పిండిని గూచి జాగ్రత్త పడుడి అని అంటా ఉన్నాడు పులిసిన పిండిని కూర్చి జాగ్రత్త పడాలంటుండు మనము చూస్తా ఉన్నాము మనని మనము చూస్తా ఉన్నాము వింటా ఉన్నాము ఇక్కడ దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఏమంటుండు వేషధన పులిసిన పిండిని గూచి జాగ్రత్త పడాలని ఇక్కడ అంటా ఉండు జాగ్రత్త పడి కొంచెం అబద్ధం ఉంటే వాక్యమంతా చెప్పి కొంచెం అబద్ధం ఉన్నా అది పులిసిపోయిందే పులిసి పోయిందే కాబట్టి అని ఇక్కడ అంటా వాక్యమే ఒక్క వాక్యమే తారుమార చాలా గందరగోళం చేసి మనుషులకి కొంచెం అర్థం కాక అట్లా అయిపోయినారు అనమాట కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు జాగ్రత్తగా ఉండాలన్నాడు పరిసైలు పరిశైల వేషధరణ వేషధరణలను పులిసిన పిన్నిని గూచి జాగ్రత్త పడుడి అని ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి మరుగైనది ఏదియు బయలుపరచబడక పోదు రహస్యమైన ఏది తెలియబడక పోదు ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు మనం ఎక్కడ మోసపోవద్దు ఎక్కడ మనము మోసపోకుండా మనము మనము మనమే జాగ్రత్తగా చూసుకోవాలని ఇక్కడ దేవుడు మనతోని హెచ్చరిస్తా ఉన్నాడు కాబట్టి మనం అట్లా జాగ్రత్త పడి జీవించి మనం ముందుకి వెళ్ళాలని దేవుడు మనతోని ఈరోజు దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటుండే కుల తులసిలే రాసిన పత్రిక రెండు ఎనిమిదిగా అంటుడు తులసిలే రాసిన పత్రిక రెండు ఎనిమిది ఆయనను అనుసరింపక మనుషుల పర్యంపార్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల అనుసరించి మూసకరమైన నిరాధ నిరాధక తత్వ జ్ఞానము చేత మిమ్మును చిరపట్టుకుని పోవాడైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడు అంటుడు జాగ్రత్తగా దేవుడు ప్రతి దగ్గర మనతో జాగ్రత్త అని చెప్తా ఉన్నాడు మనము మనము మనము చూసుకోవాలంటు మూల పాఠంలో ఈ లోక సంబంధమైన మూలపాఠంలో తట్టు అని అంటుడు ఈ లోక సంబంధం అంటే దయ్యముల బోధ అని అంటా ఉండు మూలపాఠంలో తట్టు మళ్ళీ వెనకా వైపు మనం తిరగడానికి వీలు లేదు దేవుడు మనకి ఏం చూపించిండో దాని ప్రకారం మనము ముందు నడవాలి ఎందుకంటే చాలా అది సైతాన్ని సాధ్యమైన కడికి అది ఏర్పరచబడవారిని సైతం మోసపరచడానికి అది వెనకకి పోదు కాబట్టి మనం ప్రతి దాంట్లో మనం జాగ్రత్తగా చూచుకోవాలి మనం కొంచెమైనా పర్వాలే ఆ కొంచెం కూడా ఎట్లా మనము మనము మనము పరిశీలించుకొని ముందుకు నడవాలని అంటా ఉన్నాడు ఈ లోక ఏమంటుడు ఈ లోక సంబంధమైన మూల అనుసరింపక అనుసరించొద్దు అని మోసకరమైన నిరాధత్క తత్వజ్ఞానము చేత మిమ్మను చిరపట్టుకొని పోవాడైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకునుడి అని అంటా మనం ప్రతి దాంట్లో మనము జాగ్రత్తగా ముందుకి నడవాలని ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండి ముందుకి నడవాలని దేవుడు మనతోని ఈరోజు మనతో దేవుడు మాట్లాడతా ఉన్నాడు కాబట్టి ఈ హెచ్చరిస్తా ఉన్నాడు ఈ రోజు దేవుడు ప్రతిరోజు మనం హెచ్చరిస్తా ఉన్నాడు ప్రతిరోజు మనం వింటా ఉన్నాము వింటా ఉన్నాము మనం ఎట్లా ఉంటున్నాము మనము ఈ లోకంలో మనము ఎట్లుంటున్నాం మనము ముందుకి నడవాలి కాబట్టి లోకంలో కరెక్ట్ విధానంగా మనము ఉండాలని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనతోని మాట్లాడుతుంది ఇంకేమన్నా ఎలా అయినగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరము శరీరముకు క్రీస్ నందు ఇక్కడ అంటుండు శరీరముగా క్రీస్తునందు నివసించు అని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఇంకా మనం అట్లా ఉండాలి ఎట్లుండాలన్నా సర్వ పరిపూర్ణత తిరునమ్మకు క్రీస్తు నందు నివసించున్నది దేవుడు క్రీస్తునందే నివసిస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంట ఆ క్రీస్తునం నివసిస్తుంది కాబట్టి మనం ప్రతి దాంట్లో మనము జాగ్రత్త కలిగి ఉండాలి ప్రతి మన మాట విధానం కానీ మన నడక విధానం కానీ మన చూపుల విధానమే కానీ ప్రతి దగ్గర మనము జాగ్రత్త కలిగి జీవించాలి ఈరోజు దేవుడు మనతోని మనల్ని హెచ్చరిస్తుండు కాబట్టి మనం జాగ్రత్త కలిగి ముందుకు నడువాలని దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు రెండో పేతురు రెండో పేతురు రెండో పేతురు మూడో అధ్యాయం పదిహేడో వచనం ప్రియులారా మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకుని ఉన్నారు కనుక మీరు నీతి నీతి విరోధులు తప్పుబోద వలన తొలగి తొలగింపబడి మీకు కలిగిన స్థిరమన్స్ విడిచి పడిపోకుండా కాచుకొని ఉండు మనం ఇప్పుడు ఒక స్థిరత్వంలో ఉన్నాం కాబట్టి ఆ ఒక స్థిరత్వం నుంచి పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోండి అని దేవుడు మరి సారీ పేతురు ఇక్కడ పేతురు రాసిన పత్రికలో రాస్తా ఉన్నాడు ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు అని మనతోని చెప్తా ఉన్నాడు పేతురు రాస్తా ఉన్నాడు పత్రిక తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధులు తప్పుబోదల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి కాచుకొని ఉండు అని చెప్తా ఉన్నాడు కాబట్టి స్థిర మనసు కలిగి మనం ఉండాలి మన మనసులు ఎట్లుండదు అంటే పలు విధ పరపర పోకుండా మనము చూసుకోవాలి జాగ్రత్తగా మన మనసుని జాగ్రత్తగా మనము చూసుకోవాలి ఎటు తొలగకుండా ఎటు పోకుండా మన మనసుని జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కడన్నా మనం తప్పిపోతున్నామా అని మనము హృదయంలో మనము మన హృదయాన్ని పరీక్షించుకోవాలి ఎందుకంటే హృదయమే చాలా భయంకరమైన మూసకరమైంది కాబట్టి శరీరము చేయం శరీరం పాపంకి లాగుతా ఉంటది ఆత్మ మాత్రము మనని హెచ్చరిస్తా ఉంటది అది పోవదని ఉంటది కాబట్టి మనం జాగ్రత్తగా మనం మేము మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా కానీ మనము ప్రతి దగ్గర మనం కరెక్ట్ గా ఉండేటట్టు మనము చూసుకోవాలి ఎందుకంటే దేవుడు అర్థ అంటున్నాడు దేవుడు అంటాం మనం జాగ్రత్తగా చూసుకుంటే అప్పుడు దేవుడు ఇన్సంట మనకి తోడై ఉంటాడంట కాబట్టి దేవుడు తోడై ఉండి ముందుకి నడిపిస్తా ఉంటాడు కాబట్టి అదే ద్వితీయోపదేశకాండం ఐదు ఐదు ముప్పై రెండులో ఏమంటుండంటే దేవుడు ఇక్కడ అంటా ఉండు మోష అంటా ఉండు వారు సాధన పరచుకున్నట్లు నేను వారి ఇచ్చుచున్న దేశమందు వారు అలాగు ప్రవర్తింపవలను కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడని యహోవా ఆజ్ఞాపించినట్లు చేయటకు జాగ్రత్త పడవలను జాగ్రత్తగా పడవలనని దేవుడు అంటా ఉండు దేవుడు ఏమంటు కోడికి ఎడమకి తిరగొద్దని అంటా ఉండు అలా ఆజ్ఞాపించినట్లు చెయ్యిటకు జాగ్రత్త పడవలను ఆజ్ఞాపించుటకు దేవుడు అంట మరి ఆజ్ఞాపించింది కాబట్టి జాగ్రత్త పడాలని ఇక్కడ చెయ్యిటకు జాగ్రత్త పడవాలనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజు దేవుడు అంటు మనంతా కూడా అంటా ఉన్నాడు కూడికి ఎడమకి తొలగకూడదు కష్టాలు వస్తాయి భయంకరమైన శ్రమలు వస్తా ఉంటాయి దేవుడు ఆ యొక్క శ్రమల నుంచి విడుదల చేస్తా ఉంటాడు మన ప్రార్థన శక్తి మన మనం చేస్తాం కాబట్టి ఇతరుల ప్రార్థన కూడా మనకి చాలా అవసరం కాబట్టి ఇక్కడ అంటా ఉన్నాడు ఒక్క మనిషికి కోసం మనం ప్రార్థన చేయాలంటే దేశం కోసం ఒక్క మనిషే చేయది దేశమంతా దేవుడు బిడ్డలందరూ ప్రార్థన చేస్తా కాబట్టి మనకు కూడా ఎదుటి వారి ప్రార్థన కూడా మనకి చాలా అవసరం కాబట్టి ఇక్కడ అదంటుడు దాన్ని స్వాధీనపరుచుకోనున్నట్లు నేను వారికి ఇచ్చిన దేశమందు వారు అలాగూ ప్రవర్తింపవాలను దేవుడు దేవుడు అంట మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి మనం కుడికి కానీ ఎడమకు గాని మనము తొలగిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అంటా ఉన్నాడు కీర్తనలు నూట కీర్తనలో నూట పంతొమ్మిది మొదటి వచనం ఏమంటుంటే యహోవ ధర్మ యహోవ ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న ధన్యులు అంట ఇప్పుడు మనం దేవుడు ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోవాలంట నిర్దోషంగా ఉండాలంట నిర్దోషం అంటే మన మీద ఏ దోషము ఉండదు నిందారహితంగా మనము నోహో ఉన్నాడు కాబట్టి మనం కూడా ఎట్లుండంట ఏ దోషము మన లోపల ఉండదంట నిర్దోషంగా నడుచుకున్న ధన్యులు ఏ దోషము లేకుండా యథార్థంగా మనము నడుచుకుంటున్న వాలే ధన్యులు అంటా ఉన్నాడు దేవుడు వాలే ధన్యులు అని ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటు ఆయన శాసనము గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయనను వెతుకువారు ధన్యులు ఆయన శాసనములను ఏం చేయాలంట గైకొనుచు అంట ఆయన యొక్క శాసనంలో దేవుడు మంతని మాట్లాడుతున్న ప్రతిరోజు దేవుడు మంతను మాట్లాడుతున్నాడు ఆ యొక్క శాసనమును అనుసరించి అనుసరించి నడవాలంట అది మనము చెప్పాలంట దాని ప్రకారంగా మనము జీవించాలంట జీవించి మనము ఇతరులకి మనము ప్రకటించాలని ఇక్కడ అంటా ఇంకా పూర్ణ హృదయంతో ఆయన ఆయనను వెతుకువారు ధనియులు వారు ఆయన ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరంట ఎట్లుంటారంట వాళ్ళు ధర్మశాస్త్రం అనుసరిస్తారంట నిర్దోషంగా నడుచుకుంటారంట ఆయన శాశ్వంను గైకుంటారంట పూర్ణ హృదయంతో ఆయనను వెకుతారంట వారు ఆయన మార్గంలో నడుచుకొనొచ్చు ఏ పాపమును చేయరంట ఇన్ని విధాలు చేసుకుంటూ వస్తే ఏ పాపమును చేయరంట పాపంని చేయలేరు దేవుడు యొక్క ఆత్మ పరిశుధాత్మ అందుకొని దేవుడు యొక్క వాక్యం మనం ధ్యానించి దాని చేయలేరు పాపం తలంపు కూడా రాదు పాపమైన తలంపు కూడా అది రాదు అది రాదు రాలేదు కూడా ఎందుకంటే చేయలేరు పాపము చేయలేరు ఎందుకంటే ఇన్ని అనుసరించి మనం నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన మాట వింటున్నాము ఆయన ధర్మశాస్త్రం అనుసరిస్తున్నాము నిర్దోషం ఉంటున్నాం కాబట్టి ఆయన శాస్త్రం గైకుంటున్నాం కాబట్టి పూర్ణరుదంతో ఆయన వెతుకుతున్నాం కాబట్టి ఇంకా వారి ఆయన వారు ఆయన మార్గంలో నడుచుకునొచ్చు ఏ పాపము చేయరని ఇక్కడ అంటా నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన్న నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహాని కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతో మేలని ఇక్కడ ఈ భక్తుడు అంటా కాబట్టి ప్రవర్తన స్థిరపడి ఉండాలంట మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కలిగి సామెతల గ్రంథంలో కూడా ఉంటది ప్రవర్తన నీ యొక్క అధికారానికి మేము ఒప్పుకోవాలని అక్కడ ఉంటా కాబట్టి ఇక్కడ అంటా ఉండి నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంతో మేలు నీ ఆగ్ని అన్నిటి లక్ష్యము చేయినప్పుడు నాకు అవమానము కలగ నేరదు ఆగ్ని అంట లక్ష్య లక్ష్యము కాబట్టి మనకి అవమానము కలగదంట మనము ఇక్కడ మనం సిగ్గుపడామంట దేవు మనల్ని సిగ్గుపరచడంట సిగ్గు పడనీయకుండా ఆయనే చూస్తా ఉండరు ఎందుకంటే మనము ఆయన మాట ప్రకారము కాబట్టి ఆయన మాట వింటున్నాము ఇతరులకి ప్రకటిస్తున్నాం కాబట్టి దేవుడు మనం సిగ్గుపరచడంట దేవుడు మనని అవమానము పరచడాను ఇక్కడ అంటే నీ న్యాయవేదిలో నేను నేర్చుకున్నప్పుడు యథార్థంతో నీకు కృతజ్ఞత చెల్లించదను నీ కట్టడలను నేను గైకొందును నన్ను బొత్తిగా విడనాడకుమని అంటా యథార్థ హృదయంతో దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలే అంటా ఉండు ఆయన న్యాయ విద్యులను మనం నేర్చుకుంటున్నాం మనం ప్రతిరోజు మనం నేర్చుకుంటున్నాం అందుకే అంటున్న దగ్గర కూర్చొని మీరు నేర్చుకోండి అంటు మనకేమి రాదు మనకేమి తెలియదు దేవుడే మనతో ప్రతిరోజు ఆయన మాట్లాడుతుంటాడు ఆయన ఒక సహాయం ద్వారానే మనతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కాబట్టి దేవుడు ధర మనం కూర్చొని నేర్చుకోవాలి దేవుడి దగ్గర మనం కూర్చొని నేర్చుకుంటే దేవుడు మనతోని మాట్లాడతా వస్తా ఉంటాడు ఈ యొక్క మాటలు మనం ఎట్లా ఉండాలంట యదార్థంగా ఉండాలంట మన ప్రవర్తన స్థిరంగా ఉండాలంట ఉండి మనం ముందుకి నడవాలి నడుస్తేనంట దేవుడు ఈ రోజు దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ యొక్క హెచ్చరికలు దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు దేవిని మనం కలిగి ఉండి ప్రతి దగ్గర కలిగి ఉండి మనం మాట్లాడాలి ప్రతి మనం జాగ్రత్తగా ఉండాలని దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు ఇంకేం దేవుడు అంటుండడు మనకి ఆయన ఏమంటు ఆయన యహోవానికి అనుగ్రహించి దేశంలో నీవు దీర్ఘాయుష్ మందుని క్షేమము అంటా ఉన్నాడు దేవుడు దీర్ఘాయుని ఇస్తాడు ముఖ్యంగా మనకి దేవుడు ఆయుష్నియాలే క్షేమము ఉండాలంటే క్షేమం అంటే ప్రతి దగ్గర నడుస్తున్న దగ్గర మనకి క్షేమము కలగాలి ఉంటది అక్కడ ఎత్తులు వంపులు ఉంటాయి శ్రమలు ఉంటాయి కానీ శ్రమలు మనకి ఏమొస్తాడు దేవుడు క్షేమమే ఇస్తాడు నీ నగరంలో క్షేమం ఉండును కాక అంటా మన నగరంలో క్షేమం ఉండాలంటే ఆయన ఒక మాట మనము అను గ్రహించి ముందుకి నడవాలి నడుస్తేనే దేవుడు మనకి తోడై ఉంటాడు ప్రతిది దేవుడు సహాయము చేస్తా ఉంటాడు ప్రతిదీ ప్రతి దాంట్లో మనకి దేవుడు తోడై ఉండి విజయాన్ని దేవుడు మనకి ఈ రోజు మనకి ఇస్తాడు కాబట్టి దేవుడు మనం నెచ్చరిస్తా ఉన్నాడు మనం ఆయన దగ్గరనే కూర్చొని మనము నేర్చుకోవాలి అందుకే అంటా ఉన్నాడు నా బారము తేలిక అయింది సులువు అయింది అని దేవుడు ఎందుకు అంటుంటే నా ధర కూర్చొని నేర్చుకోండి ప్రతిరోజు మనం ఆయన ధర కూర్చొని మనము నేర్చుకుంటా ఉండాలి కాబట్టి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు ఆయన మాటలు విని విని నేర్చుకోవాలంట వాటిని అనుసరించాలంట వాటి ప్ర నడుచుకోవాలంట దాన్ని వినాలంట దాని ప్రకారం జీవించి ముందుకు నడుస్తుందంట దేవుడు తోడయ్యండి దేవుడు మనని ఈ లోకంలో దేవుడు నడిపిస్తాడు మనం దేవుడు సేవలో కూడా బలంగా దేవుడు మనని వాడుకుంటా ఉంటాడు అనుసరించి నడుచుకుంటే ప్రవర్తన కలిగి జాగ్రత్త కలిగి ఉంటే యథార్థంగా ఉండాలని దేవుడు ఇక్కడ అంటా ఉండు తోడై ఉంటానని ఇక్కడ అంటా నీ దేవుడిని ఏవో నీకు దేశంలో నీవు దీర్ఘాయుష్మనించడం నీకు క్షేమము కలుగునట్లు అని ఇక్కడ దేవుడు అంటా కాబట్టి మనం మనకి దేవుడు క్షేమ అని ఇస్తా అని దేవుడు ఉన్నాడు తల్లిదండ్రులని అందరినీ మన తల్లిదండ్రుల్ని మనము సన్మానించాలే వాళ్ళకి వాళ్ళని సన్మానించి ముందుకి నడవాలే నడిచి పెద్దవాళ్ళకి మనం గౌరవించాలి గౌరవం ఇవ్వాలి వాళ్ళ మాట వినాలి మనకడ చిన్న వాళ్ళు చెప్పినా మనము వినాలి కాబట్టి ఇక్కడ అదే అంటుడు ఆ మాట ప్రకారం నడిచి జీవించి అనుసరించి ముందుకు వెళితే దేవుడు తోడై ఉంటాంటు చిన్న యొక్క వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆమె సిస్టర్ థ్యాంక్ సిస్టర్ ైజ్ ప్రైజ్ నైనా పరిశుద్ధి మైమోన్నతుడ సరశక్తి మంత్ర జీవందన ప్రభానికే వంద నాలుగు ప్రభా యేసుప్రభ ఇంతవరకు వాకించేతం మమ్మల్ని ఎంతగానో హెచ్చరించి బలపరిషత్ అండి నీకు వంద నాలుగు నైనా సరవశక్తి మంత్రానికి వంద నాలుగు ప్రభ మా హృదయాలు మేము సరి చేసుకోవాలా మా శరీరాన్ని కూడా మేము సరి చేసుకోండి యేసుప్రభ పద్రపరిచ దేవానికి వంద నాలుగు నీ సన్నిధిలో మాకు అవకాశం బట్టి నీకు వంద నాలుగు మీరు రాక్కడకు మీరు పరిశుద్ధపరచబడాలా ప్రభా నీ వాక్య చతశుద్ధి కరింపబడను కాక తండ్రినికు వందన స్తోత్రంలో చెల్లిసాం ఏసుప్రభ ఇంత మనకి ఏసుప్రభ ఇంతమైన వాక్యం చేసి ప్రభా నీరి ఫలింప చేయండి తండ్రి శయానికి వందన స్తోత్రంలో చెల్లిసినందువా మీరు రాకడ కేసుప్రభ మత్తి పరిశుద్ధంగా ఉండి మీరు అక్కడ ఎదుర్కొనే శక్తి మాకు దయచేయండి తండ్రి మాలో ఎటువంటి తప్పులు పాపలను క్షమించండినైనా ఈ రాత్రి కాలం మాట్లాడిన మాటల పట్టిని జీవమైన మాటల పట్టి వందనాలు మమ్మల్ని ఇంకా దీవించి ఆశీర్వదించండి ఇంకా మమ్మల్ని బలపరచండి ప్రభ మీరు రాక్కడ వేసుప్రభ మేము అనేక ప్రకటన చేయాల ప్రభా అనేక మందిని సందికి తీసుకొని రావాలంటే శక్తిని దయచేయండి తండ్రిని పొందన ప్రభా ఈ రాత్రి కాలం యేసు ప్రభ మాకు తోడే నడిపించి విజయం చేసే తండ్రికి వందన ఎంతగానో ప్రేమించిన తననిక్రపద్రపక్ష తండ్రికి స్థూత్రం నాయన తండ్రి విజ్ఞాప ప్రార్థన కోసం కూడా ప్రార్థిస్తున్నాం నాయన ఇంటే ఎంత యేసు ప్రభ రక్షింపబడాలే కుటుంబాల ప్రభా పత కుటుంబంతో రక్షింపడాలా నిసరస్వతనికే నడిపింపబడాలా ప్రభా మత నుంచి విడతల పొందాలా ప్రభా సత్యాన్ని ప్రకటించి బిడ్డగా వాడబడాలా తండ్రి నీకు వందన స్తోత్రంలో చేసిన కుటుంబంతో మీరు మాట్లాడండి తండ్రినికి వందన ఏ కుటుంబంలో యేసు ప్రభ ప్రార్థన సావసం లేదా ఆ కుటుంబానికి ప్రార్థన నేర్పించాడు వందన మరి పెద్ద బిడ్డలు చిన్న బిడ్డలకు అంతతో నడిపించి విజయాన్ని దయచేయండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి తండ్రి ఏసు ప్రభా కుటుంబకున్న యేసు ప్రభా పతొక్క బంధకర్ రాత్రి కన్ను విరగొట్టండి ఈ వాకును పంపించి బాగు చేయండి విడుదల దయచేయండి ఏసు ప్రభానికి వందన ఎంత మంది యేసు ప్రభావ అస్వస్థత కలిగి కుటుంబాల పట్ల ప్రభావ గొప్ప విజయాన్ని అయితే వాళ్ళు కూడా స్వస్థత దయచేయండి విడుదల దయచేయండి కుటుంబాన్ని అంతా పోషించి రక్షించకూడదు మరి ఎంతో మంది ఏసుప్రభ బలహీన కలిగి ఉన్నారనైనా ఆర్థిక ప్రభ ఎదుర్కొన్నట్టున్నారు ప్రభా పతొక్క దాంట్లో మీరుతో నడిపించి జ్ఞానం ఇచ్చి నడిపించండి నాయన తండ్రి నీకు వంద కుటుంబం శాంతి సమాధానం దయచేయండి తండ్రి నీకు వందన స్తోత్రం నాయన ప్రతొక్క బిడ్డకు తోడు నడిపించే విజయాన్ని ప్రతి ఒక్క కుటుంబం నేను రాకడకి సిద్ధపడాలా ప్రభావ ఏ సుఖ సమస్య జయించాలా దేవా అలాంటి అభిషేకం ప్రతొక్క బిడ దయ ఇచ్చేయండి కడవరం మరిపబడును కాక తండ్రి నీకు ఊహంధనాలు ప్రభావ ప్రతొక్క బిడ్డ నిన్ను ధరించుకోవాలా దేవా ఆయుధంగా నిన్ను దర్చుకునే శక్తి పతొక్క బిడ్డకు దేయండి తండ్రి నీకు ఊహంధనాలు నైతన్ తండ్రి ఎయడ అతి త్వరలో ఉంది కనుక ప్రభావ ప్రతి ఒక్క కుటుంబం సిద్ధపడాలా ఏ విధంగా సిద్ధపడాల దేవా ప్రతొక్క బిడ్డ దర్శనం మీరు మాట్లాడండి నీ పరులొక్క మర్మల చిత్రం మీరు మాట్లాడండి నేను తండ్రి నీకు ఊహంధనాలు ప్రభా ప్రతి ఒక్క దాంట్లో యేసుక పరిచిత పరచబడాలా ప్రభా ఇంట్లో కూడా యేసుప్రభ ఈ లోకల్ శ్రమలో కొట్టుకోకుండా ప్రభా కొట్టుకొని పోకుండా ప్రభా రెక్కకి భద్రపరిచి పాత కాచి కాపాడండి నైనా నా తండ్రి అనుక్షణ మీరు వాక చెప్తా మీరు యేసుప్రభ హెచ్చరించండి బుద్ధి చెప్పండి సరి తండ్రి ఈ వందనాలు ప్రభా నీరు యేసు ప్రభుత్వంలో ఉంది కనుక ప్రభా ఎవరైతే యేసుప్రభ సైతాన్ గాడు యేసుప్రభ మోసపుచ్చాలనుకుంటున్నారో దాని నుంచి కూడా విడుదల పోతాలా ప్రతి ఒక్క సరైన యేసుప్రభా మార్గం నడవాలా ప్రభా ఈ వాక్యం సరిగా జీవించి లోబడాలా ప్రభా ఈ లోకల్ను ఆచరించి విడుదల ఎస్సు ప్రభాన్ని మార్గం నచ్చిన శక్తి దయచేయండి నీలో గుప్తమైందని తెలుసుకు జ్ఞానాన్ని వరకు దయచేయండి తండ్రి సేయా మీకు వందనాలైన పత కుటుంబం పట్ల గొప్ప అద్భుతాలు ఆచరిక జరిగించి ఈ నామానికే మైమ తెచ్చుకోండి తండ్రి ఏసు ప్రభానికి వందనాలు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఆయన మరి యేసు ప్రభా ఎంతమంది బాధ వేద దుఃఖాల రోగంలో కృంగి కృషిస్తున్న వాళ్ళ కూడా గొప్ప అద్భుతం జరిగింది వరకు సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి విడుదల దయచేసి శాంతి సమాధాన నిమ్మ దయచేయండి తండ్రి ఎసయ్య ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం మరి ప్రార్థన అంశాల కోసం ప్రార్థిస్తున్నాం ఎంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళ విషయంలో ప్రార్థిస్తున్నాం నైనా జ్ఞాపకం తీసుకోండి నైనా తండ్రి నీకు వందర భయాన శిస్టర్ విషయంలో క్యాన్సర్ ఎంతోగా బాధపడుతున్నప్పుడు సంపూర్ణంగా విడుదల దయచేయండి కుటుంబం కుటుంబం కుటుంబ కొందరు ప్రభుత్వ సంపూర్ణంగా స్వచ్ఛతండి తండ్రి ప్రార్థిస్తున్నాం అమ్మగారి సంపూర్ణంగా స్వచ్ఛతండి విడుదల దచ్చేది కుటుంబంతో రాసిపోవడాలని నేను ఆ కుటుంబానికి విడుదల దాడి అవి పాప విషయంలో ప్రార్థున విడుచ నుంచి విడుదల పొందాలని తప్పుగా స్వతండి విడుదల దయచేసి రక్షించుకొని నినామానికే మేమ తెచ్చుకోండి తండ్రి ఏ శయానికి వందనాను సుందర్రా బ్రదర్ ముట్టండి లీవర్ సమస్యతో బాధపడుతున్నాడు ఆయన అప్పుడు చెడు వ్యసనాలు విడుదల పొందాలా తాగు నుంచి కూడా విడుదల పొందాలా ప్రభా సంపూర్ణంగా స్వతత దయ చేయండి నీధ సావాసం కలిగి ఉండాలా ఏసు ప్రభేలో బలంగా వాడబడాలి అద్భుతంగా ఆచరిక మీరు వాడుకోండి కడవరుషం మరిపబడ్డను కాక ఏసు ప్రభా పద్మశ్రీ విషయంలో ప్రార్థిస్తున్న దివా అప్పుడ సమాస విడుదల పొందాలా ప్రభా ఏసు ప్రభానికి వందనాలు ప్రభా యేసుకృష్ణ నామలో సంపూర్ణంగా విడుదల దయచేయండి తెవా అస్తం నుంచి విడుదల పొందాలా ప్రభా అవిడక యేసుకృష్ణ నామను సంపూర్ణంగా విడుదల దయచేసి కుటుంబంతో రక్షించుకొని నీ నామానికై మహమ తెచ్చుకుంటేవా రజని విషయంలో ప్రార్థన ముట్టండి గర్భ ప్రాబ్లం ఉందంటే నేను రిపోర్ట్స్ నార్మల్ రావాలా సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేసి రక్షించుకొని నామానికే మహమ తెచ్చుకుంటువాసూ ప్రభా నీళ్ళు బ్రదం ముట్టండి హార్ట్ ప్రాబ్లం నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వస్సత దయచేయండి విడుదల దయచేయడానికి కుటుంబం రక్షించుకొని సేవకై వాడబడను కాకనే ఆయన ఈ నామనికే మేమో మళ్ళీ సురేషులు ప్రార్థించడం అనారోగ్యంతో బాధపడుతుంది సంపూర్ణంగా స్వస్థత దేయండి ఇంకా నీ విశ్వాసను బలపరచబడను కాక మీరు రాకడకే సేవ చేయను కాక నైనా రేణుకస్ ముట్టడి తాకండి సుఖపరచండి అష్టక మంచి ఆర్గం సుశ్ధించింది ఆకలి ఆరుగుదల దయచేయండి ఆవిడ బలమైన సేవ చెయ్యాల సుతకే వాడబడును కాక బ్రదర్స్ ఇంకా సేవల బలంగా వాడుకొని నామినక మేము తెచ్చుకోండి డేవిస్ కూడా ముట్టడి తాకండి అష్టక మంచి ఆర్గం స్వశద్ధ దయచండి భర్తతో మీరు మాట్లాడండి ఆయన ఆ తాకపోతే సైతం చీకట్లో వేసిన పాత్ర పాన సైతనొక్క కాల్తో హెత్త కబార కురియాల రిఖార చికి సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి ఏసు ప్రభా బిడ్డకు ముందుగానే ప్రభుత్వ సర్జరీ మరి అక్కడ ఏది కూడా సర్జరీ కాకుండా స్వస్థ స్వచ్ఛత దేయండి సంపూర్ణంగా విడుదల దయచేసి సంపూర్ణంగా విడుదల కలగచేసి ఈ నామానికై మాత్రం కుటుంబంతో పోషిపబడాలా ఏసు ప్రభ కొడుకు బిడ్డ విషయంలో గొప్ప అద్భుతం ఆచరిగా జరిగించి ఇంకా సేవల బలంగా వాడబడాలా మంచి చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాల ప్రభా అనసేమని కూడా ముట్టని ఉద్దకం చేసుకుంటూ స్వచ్ఛత ఇచ్చేయండి బిడ్డకు విడుదల ఇచ్చేస్తారు ప్రభాస్ కోసం నామంలో అప్పుడే రక్షిప పడాలి ఆత్మ యేసుప్రభ మీరే తోడు నడిపించి విజయాన్ని విద్య విషయంలో ప్రార్థిస్తున్నాం అక్కడ కూడా ముట్టడి తాకండి క్యాన్సర్ నుంచి పొందాలా ఏసుప్రభ బ్లడ్ లసుప్రభ రక్త పోషణం జరగాల దేవా మీరే కాలం జరిగించిన నామనికై మెంబర్ తెచ్చు కుటుంబం అంతా కాపు దొరికి రావాలా నీ రెక్కలకింత భద్రపరచబడును కానీ రాకడ నామనికై మేమే తెచ్చుకోండి లక్కి చిన్న తాకండి సుస్థపరచండి దేవా మరి పోను ఏసుప్రభ ఎక్కడైతే సర్జరీ జరిగినా కూడా మరి పెరగానికి ఫీల్ లేదు అది ఏసునామలో పాతల స్ందించిన సైతన కాల్తో పో సరిగారా రహిత్ తక్క బాల శ్రీకర్ సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి విడుదల దయచేయండి దేవా ఆవిడకి ఇసుకృష్ణ కుటుంబంతో రక్షింపబడాలా ఆ పిడ భవిష్యత్తు దీవించి ఆశీర్వదించండి దేవా స్కూల్కి వెళ్ళాలా ప్రభావ ఆవిడకు తోడై నడిపించి జ్ఞానం చిన్న పాపకు తోడైనడి శివదాస్ బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను మరి ఇసులో మన క్యాన్సర్ తో బాధపడుతూ అక్కడ స్వచ్ఛత దయచేయండి విడుదల దేయండి నీ వాకును పంపించి స్వస్థత కనుగును కాక రహత్క బాల శ్రీకరణ సంపూర్ణంగా విడుదల దయచేయండి దేవా ఆ బ్లడ్ రక్త పోషణ కలగ చేయండి దేవా ఆ కలరు రక్త పురుషు అక్కడ జరుగును కాక కుటుంబం అంతా విశ్వాసాలు బలపరిచి రక్షించుకొని రాకడతాండి తెలియబ్రదర్ కూడా ముట్టండి థాకండి స్వస్థపరిచండి అప్పుడే ఎక్కడున్న సేవలో బలంగా వాడబడను అక్కడ యేసుప్రభ జాబ్ విషయంలో గొప్ప అద్భుతం జరిగించండి ఏసుప్రభానికి వందన దేవా మంచి జాబ్ను అనుగ్రహించండి ఉన్నత స్థాయి నిలబడాలా భార్య భర్తల పిల్లల గొప్ప అద్భుతం ఆశ్చర్యంగా సేవలో మీరు బలంగా మీరు వాడుకుండా కుటుంబం దీవించి ఆశీర్వదించండి దేవా ఏసఐని కడవర వర్షం వాళ్ళ మీద కుమ్మారిపోపాటు అద్భుత ఆత్మక జరిగి తెచ్చుకోండిదేవా అన్ని ఒక పాపం విషయంలో ప్రార్థిస్తున్నా కూడా ముట్టడి తాకండి స్వస్థత దయచేయండిదేవా షుగర్ నార్మల్ చేయండి సంపూర్ణంగా స్వస్థత బిడ్డ విడుదల పొందిన గాక ఫిట్స్ నుంచి కూడా విడుదల పొందాలా ఏసు ప్రభాతం సంపూర్ణ రక్షణ భారగా నడిపించండి అయానికి వందన ఆ బిడ తెలిసిన పాపం ముట్టమించే సంధిలో ఆ చిన్న బిడ్డ పట్ల చూపించి ఈ సందికి నడిపించి గొప్ప విజయం దయచేయండి నాగేశ్వర బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాను లంగ్స్ ప్రాబ్లమ్స్ విడుదల పొందాలా కిడ్నీ ప్రాబ్లమ్స్ విడుదల పొందాలా ఆ బిడ్డ యేసుకృష్ణ నామంలో రక్షింపబడను గాక యేసు రక్షణ మార్గం నడిపింపబడాలా సేవ చేయాలా కుటుంబం అంతా లాక్కారండి తండ్రి వెనుక అడిగేనికి వీర్లేదు మీరు మాట్లాడిన నామానికి మేము తెచ్చుకొని నితిన్ బ్రదర్ కూడా ముట్టండి తాకండి స్వస్థపరచండి మరి యాక్సిడెంట్ లో మరి కాలు విషయంలో గొప్ప అద్భుతం జరిగించండి దేవా మరి ఆ కాలు స్వస్స విడుదల పొందునుగా కరెత్త బాల శ్రీకి సంపూర్ణంగా విడుదల చేసేసి రక్షించుకొని నిరాకడకిస్తపరచుకుంటే దేవాడికి వందన అను ప్రభావ వందన స్తోత్రంలో చెల్లిస్తున్నాం ఇంకా ఎస్సు కుటుంబాల పట్ల గొప్ప అద్భుతం మీరు జరిగించండి తండ్రి ఎస్ఐఆర్ వందన మరి జన్మే బ్రదర్ విషయంలో ప్రార్థిస్తున్నాం నాయన మరి రేపు విమర్ సర్వీసుల ఎసుప్రభా గొప్ప అద్భుతం జరిగించండి వచ్చిన బంధు మిత్రుల విషయంలో ప్రార్థిస్తున్నాం అక్కడ కుటుంబాలంతా రక్షిపబడాలి అన్య జనులు ప్రభావ ఆ కుటుంబం అంతా సరస్వతగా నడిపింపబడాలా ఆ మిమ్మల్ని సర్వీసుల గొప్ప అద్భుతం జరిగించండి ఏసుప్రభ ఏది కూడా ఆటంకం జరగదు సమాధానంగా జరుగును కాక గొప్ప విజయాన్ని మీద దయచేయండి ఆ కుటుంబానికి విడబడదు కనుక ప్రభావ ఆ కుటుంబానికి ఓదార్పు దయచండి నెమ్మది చేయండి గొప్ప ఆశీర్వాదాలు పొందాలా ఆ కుటుంబాలు మేల్తో నింపలబడక ప్రభావ నీ సన్నిధికి యేసు ప్రభా బలమైన శక్తి పొందుకోవాలని నీ సరస్వతిగా నడిపింపబడాలా ఏసు ప్రభా జర్మే తోడే నడిపించి విజయాన్ని దయచేయండి తండ్రి అప్పుడే నీ సన్నిధిలో నిద్రించింది కనుక ప్రభా గొప్ప విజయం చేసే తండ్రి నీకు వందనాలయన సర్వాధికారినికే స్తోత్రం ఆ కుటుంబం తాను రాకడా కష్టపరచుకొని ని నామానికే మామ తెచ్చుకొని ఇక్కడ మీరు మాతో మాట్లాడినారు ప్రభా మరి ప్రేరంశాల విషయంలో గొప్పతం జరిగిన విధాన పట్టి వందన్నారు ప్రభా ప్రతి ఒక్క ప్రాధాన్యత దుపారా చేర్చుకొని ప్రాధాన్య పదవిలో జబ్దాయిచ్చామని నగరనే వేడుకుంటున్నాం తండ్రి ప్రభు వారి కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు మరి సదాకాలంతో ఏంటి నడిపించిన గాక ఆమె ప్రైజ్ రాడ్ సిస్టర్స్ బ్రదర్ సిస్టర్ అందరూ ప్రైజ్ రాడ్ సిస్టర్ బ్రదర్స్